స్తోత్రం పరిశుద్ధ మోహనత జీవన చెల్లితండీ కృపిక ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వంద ఎంత నమ్మకమైన దేవుడు గృహ దేవుడు వేసేయాలీకు వంద చదువుతాయండి ఎంత పడిపోయే సిచువేషన్ లో ఏమైనా ముందుగా నడుపుతున్న దేవ వేసే నీకు వందండి కుటుంబాలలో ఎన్ని క్షేమలు ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ముందర చేసి నీ తట్టు జరుగుతా ఉన్నది నీ గృహ కనిక్రంలో మీరు నడుస్తా ఉన్న జరుగుతుంది దాన్ని బట్టి నీకు వందనా చెల్లించిన జరుగుతుంది అయా ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో అయాని ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనా చెల్లించిన జరుగుతుంది కూడి ఉన్న ప్రతి ఒక్క మీరు దీవించండి ఆశీర్వదించండి మొట్టి కనకరించండి ముందర నడిపించండి జరుగుతుంది నీ గొప్ప మిల్లుతున్న ముందర ఆశీర్వదించండి జరుగుతుంది మీ పొర చేసిన మిల్లను బట్టి నీకు వందనాచిన జరుగుతుంది అయ్యి వచ్చినప్పుడు అయ్యా టీవీ వెనుక వేయకుండా కృపణ కనిక్రమండి అయ్యా మా యొక్క ఆత్మీయ జీవితంలో ఏమి పడిపోకుండా ని కృపణ కనిక్రమ జరుగుతుంది లోకం సంబంధమైన ఆశలు తలంపులు ఆలోచనలు మాపైన ఉండకుండా కృపణ కనక్రమండి గొప్ప దేవుడు విషయాన్ని వందలు ఆచరించిన జరుగుతుంది పాటల ద్వారా మీరు మహింపందండి జరుగుతుంది వాక్యమైన దేవాశయాన్ని వంద ఆచరిస్తున్నారు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి గర్దింపు దగ్గర అయ్యా మేము దాన్ని చేంజ్ చేసుకుని అయ్యా దానిలో నడచాలని రూపంలో కనుక ముందు దండి గొప్ప దేవుడా చేశాను నీకు వందనాలు కూడున్న ప్రతక బిడ్డను దీవించి ఆశీర్దించండి ఆయన అయ్యా ఆన్లైన్ లో వస్తున్న ప్రతకు బిడ్డను దీవించి ఆశీర్వదించి ముందు నడిపించమని ఏ స్థలంలో పెడుకుంటున్నాం తను ఆమె డతీ రామము నివేనా ప్రేమనురాగం జనమీనా విడువని స్నేహం నివేనా ప్రేమనురాగం జనమీనా విడువని స్నేహం అతిశనా నామము స్తుతి ఇలా నములుస్తు కొని ఇలార కొ నను వారే నరాచినను మరువని ఇలా నా కొ నను నాచినను నను విడువని సే నాలు గురించను నీ వాక్యను బతికించను ఆశే నాలు గురించను స్త్రీ వాక్య మే నను ప్రతికించను నీ అనుబంధమునందే నీ అనుబంధము స్తున్నాను కొను పరిశుల పరిచిను నిరు రాదర్శన మే నను విదాసి నది నీలో ప్రతి అను పరిశుద్ధ పరిచయం నీరు రాశనా నను నిలిపి నది జరణీలో చేతుల నను నిర్మించను ఈ రూపమే నాలు కలి చే నిర్మించెను మీ రూపమే నాలు కిను మీ అభిషేకము పరమానందే మీ అభిషేకము స్తుతియాడేతీాము నా బ్రదహీనతును బల పరచి వైర్యము నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపి నా బలహీనతల నను బలకరచి ధైర్యము నింపితి నా కాలములు సఫలము చేసి ఆత్మతో నడిపిీ యుద్రు తుదమ సింహమా ీతో నిత్యము విజయ స మే యుదాతుమ సింహమా నితో నిత్యము విజయా సీపరిచర్య మహిమానందే నిచర్య మహిమానందే పాదస్తుతి ీ కామేట సుఖి నూల కోరిక నమీ కామముగ నివేనా ప్రేమానురాగం కనమూని సేహం నినా ప్రేమానురాగం జన విడువరి సిడనాయ కారేదిమ కొతి కాదు కొనియ हलेलुया ओह हिंचलेनी मेलुलतोनि पिना ना येसैया नीकू ना वंदनम ई ओह हिंचलेनी मेलुलतोनि पिंगनम వర్ణించ గలనా నీ కార్యముల్ వివరించనా వర్ణించ గలనా నీ కార్యముల్ వివరించీ మేలులం ఓహించలేని నింపినా, నింపిస్తవనం వేలుదయం తృప్తిపరచి నవ రక్షనా పాత్ర నీచి నిందూ మేలుల తు నాహృదయం తృప్తి పరచి నావు రక్ష నిన్ను స్త్రేలు నా రక్షను నా మా బూను దేవుడా ఇ్రయేలుగుుడా నారక్షతీంతో నూ నీ నా ఊహించలేని మేలులతు నింపినాయ్యా నీకు నా వందనం దీన స్థితిని నీవు మాచినా నా జీవితానికి విలువ నిచ్చినీవి నా దీన స్థితిని నీవు మాచినావు నా జీవితానికి విలువ నిచ్చినావు నీ కృప కునన్ ను ఆహవించినావు నీ సన్నిధి నాకు తోడనిచ్చినావు నీ కృప కునన్ ను ఆహవించినావు నీ సన్నిధి నాకు So we're Może File, past t whom the source of hate heard The land hasумated, the land hasTA been haceت with us. వర్ణించ గలనా నీ కార్యముల్ వివరించలనా నీ మేలులం ఊహించ నీని వందనం తునిపినాయేస్త పాప చేతా పారి పోయిన నా నాకు ప్రాప్తి క్షాము ప్రఖ్యాపముంది తండ్రి ప్రేమ పంపు పాప మమతల చీత పారి పోయిన నాకు ప్రాప్తి చే ప్రశ్చాతాపము నుండి తండ్రి క్షమ గోరుచు పంపు ప్రభు నీ దుశీలువా ముఖము చల్లని నాకు పుట్టించ ధైర్యము ఆ ప్రభు నీదు ముఖము చల్లని నాకు పుట్టించ ధైర్యం గము చూ కీ న్రీకీ మాధుర్య ప్రేమ ప్రపంచము చుపించు కంటికీ దనమే మే సర్వం వనుచు సుఖం స్వర్గం బనుచు తండ్రి వీడితి धरनी भोगला ब्रतको ध्व समुचेय देवाती धन मे सर्व बनचु सुख मे स्वर्गम बनचु तंत्री वीड़ती धरणी भोगमली ब्रतको ध्व समुचेया दवानी नुचेती నీ వైపు చేతులెత్తిన నాకు దారిణి చూపుము ఆ దేహీ అని వైపు చేతులెత్తిన నాకు దారిణి చూపుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి మాధుర్య ప్రేమ ప్రపాంచుపించు కంటి అమ్ము కొంటిని నన్ను అదుము కొనకు నాదు ఆకలి బాధ చే అన్యాయం అయిపోయే పందులు సహా వెలివేయ అలవడనే వేదనా అడుగంటే అవినీతి మేల్కొనే మానవత ఆశ్రయము చూపుము ఆ అవినీతి మేల్కొనే మానవత ఆశ్రయము చూపు మార్గము చూపు ఇంటికి తండ్రి టికీ धुुर्य प्रेम प्रपंचमो चुपचुति को गृहमे चरसूपीवागन नीट पाने धनिक కొడుకునే కాదను చుడు గృహమే చరసాలను చు కోపించి వెళ్ళిది కూలీ వాణిగనైనా నీంట పనిచేసి కనికరమే కోరుదు కాదనకు నా తండ్రి దిక్కెవ్వరనూ లేరు క్షమించి బ్రోము ఆ కాదనకు నా తండ్రి దిక్కెవ్వరునూ లేరు క్షమించి బ్రోము మార్గము చూపుము ఇంటికి న్రి ఇ ప్రేమ ప్రపంచము చూపించు కంటికి అలే థ్యాంక్ యూ అన్న రైసలం ప్రభా ఈ విధం నుంచి తమలు కాచి కాపాడనందుకు మీకు స్థుతుల స్తోత్రాలు అర్పించుకుంటున్నాం మరి విశేషంగా నేను ఈ మధ్యాహ్న కాలం ప్రభావ మీ యొక్క సన్నిధిలో సమయం గడుపులాగన మరి విశేషంగా నిబిడలతో పాటు కలిసి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వదనాలు మీకు ఎంతో కృతజ్ఞతలు స్థితుల స్తోత్రాలు అర్పించుకుంటున్నాం ఓకే తండ్రి అనేక అనేక సమయాలలో మీరు మాతో మాట్లాడుతూ తలపరుస్తూ ప్రభా ఎన్నర్లు కాదు మనుషుల వల్లే మాట్లాడే వాళ్ళు కాదు ప్రభావం మీ మార్గాలు బహు ఉన్నతమైనవి అవి మా ఊహ పంతు పట్టని కానీ ప్రభావం బిడలకి చూపించే గొప్ప తండ్రి ఎవరికి చూపిస్తారు లేకపోతే కాబట్టి నేను మాకు చూపిస్తూ ఇంతకాలం నడిపిస్తున్నారు వాళ్ళ పర్సనల్ గా మీకు కానీ ప్రభావం వాళ్ళ ఎటువంటి ఆదేశం లేకుండా ఎందుకంటే ప్రభుత్వం అనేకమైన వాక్యాలు మేరపరచేటప్పుడు అనేకమైన అద్భుతాలు జరిగినప్పుడు మనుషులు అహంలోకి వెళ్ళిపోతున్నట్టు గతంలో ఎంతో మంది దైవచందారీ పడినట్టు మీరు చూపించిన మేము ఆ రీతి ఉండడానికి వీల్లేదనైనా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఎంతగా విశేషమైన అద్భుతమైన వాక్యాలు మేము చూసినా మర్మవులు చూసిన వరలో ఒక దర్శనాలు చూసిన విశేషమైన స్వస్థతలు మా జీవితాల్లో జరిగిన మేము ఎట్టి పరిస్థితుల్లో అతిశయించాం ఇది పరుగు కలిగింది అంతే మా వాళ్ళని కలిగింది ఒక్కటే లేదు ప్రవ్వ బలహీనమైన శరీరాలు బలహీనమైన ఘటలు ఈ లోకంలో మేము అవును ప్రభావ దౌర్భాగ్యమైన ఈ యొక్క శరీరం నుంచి ఎవరిన విమోచిస్తారు అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు తండ్రి మీరు తప్ప ఎవ్వరూ మనం విమోచించలేరు మేమునంతకాలము ప్రభావ ఆరయనంలోని ఒక శబ్దం మేము వేస్తూ వెళ్ళాలా అనేట్లసిందని నడిపించాలా పర్లోక రాజ్యం సమీపమైందని బాప్తి వ్యూహాన్ని ఆరంభించండి ఆ సేవ మేము దాన్ని కొనసాగించుకోవాలి మా కాలంలో అది ముగించుకోవాలి ప్రతి ఒక్కరికి అటువంటి ప్రేరేపదించేయండి నేను ప్రతి ఒక్కరికి అటువంటి తలం పనికరించాను ప్రతి ఒక్కరికని సౌకర్ణ రక్షణ నడిపించాలి ప్రతిరోజు అటువంటి భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించండి మార్గంలో వచ్చిన వారికి అందరికీ మేము ఏక నీతి సత్యాన్ని ప్రకటించాలా ఎవరు నచ్చించుకోవడం ఇష్టం లేదు కాబట్టి మీద వచ్చిన దాని తర్వాత మమ్మల్ని పంపించినారు ఎవరు నశించుకోవడం మాకు ఇష్టం లేదు అటు ఒకరిని పోగొట్టుకోవడం నచ్చిన వాళ్ళందరినీ సంపాదించుకుని కాపాడుకున్నాను ప్రార్థన చేస్తుంటో మేము ఆ రీతిగా ప్రార్థన చేయాలో జీవితం వేషవి జీవితం తొలగించండి సుఖాన్ని ఆశ్రయించకుండా శ్రమలలో మీరు యాకృపుని జ్ఞాపం మేమందరం ఈ సంతతి కాబట్టినైనా భావన అరికటిగా నడిపించండి మీరు కూడా పొంది అని ఈ లోకంలో ఇప్పుడు మీరు మా మధ్యలో లేరు ఆత్మస్వరూపం ఉన్నారు కాబట్టి మాతన్ని సమస్తంగా తమ హిమ్మ ప్రాపాలకి హెచ్చరించుకుంటాం క్రీస్తు పరిశుభన ప్రార్థించరాల గురించి మనము చాలా కాలం నుంచి ధ్యానిస్తున్నాం గతంలో పోయిన వరం అనుకుంటా విశ్వాసం అన్న సంబంధించిన విషయాలు బహుదీర్ఘంగా టూ టూ అవర్స్ అనుకుంట రికార్డింగ్ ఉంది కదా ఇయర్లీ కాబట్టి ప్రతి వరము సంఘక్షేమ అభివృద్ధి గురించి అని మొదటి కోరికలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో చూస్తా ఉన్నాం మనం ఏడవ వచ్చం ప్రతి వరం వరాలన్నీ కలిపి తొమ్మిది వరాలు మనం చూస్తున్నాం అక్కడ తొమ్మిది వరాలు సంఘక్షేమ అభివృద్ధి గురించి అవి కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు సంఘక్షేమం లేదు ఎందుకు ఈ వరాలు లేవు ఎవడు వాటి వరకు బయసపడతలేడు ఎవడు వాటి వరకు ఆసక్తి చూపిస్తున్నాడు ఇష్టం లేకుంటే వరం ఇస్తే గుట్టలు పడేసినట్లే చెత్తల పడేసినట్లే మనుషులకు కావాల్సిన వరాలు వేరేం లేక ధ్యానము ఆస్తులు భూములు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ప్రకృతి సహజమై అవి స్వార్థపూరితమైన బహుమానాల వరాలు లేక పరియాల నుంచి చూపిస్తుంది జరిగిందా సున్యాసంగా ఏదే కష్టం లేకుండా పొందుకునేది కూడా కష్టం లేకపోకపోవడం అనుకుంటే గొప్ప బహుమానం పద్రపరచబడింది ఆ లోకంలో ఎవరు పరిగిస్తారు దాని పొరుగు ఏవైతే ఆసక్తి ఉందో వాళ్ళే పరిగి కాంప్రమైజ్ లైఫ్ ఈ లోకాన్ని సంపాదించుకుంటే ఆ లోకాన్ని పోగొట్టుకుంటూ జాగ్రత్తగా తీర్మానించుకొని ప్రతిరోజు ఆలోచిస్తూ శరీరాన్ని ఛేదించుకొని మరింతలని పక్కన పెట్టేసి ప్రభు సహాయకుడు ఆయన్ని నా బలం వెళ్తా ఉన్నప్పుడు ఆ బుఖ మనం నిర్తుంది బాగులేదే ఒక తెలుగు రాష్ట్ర పత్రికల మనం అతన్ని హెచ్చరించప్పుడు ఆయన తన పరుగులో తన పరుగు పందంలో అతను తన పనిని నిర్వర్తించి ముగించుకున్నట్టు పుణముర్తించిన అంటాడు పరుగు పందంలో నేను పుణముట్టించిన అంటాడు అందరం పరుగు పందాలలో ఎప్పుడు గ్రహిస్తాం శిష్యులందరికంటే గొప్ప గ సవ చేసిన వాడైనా అటువంటి వాడు ఒక్కడు లేడు పుసలకాలంలో అంతమైన కొరత నిబంధన కాలంలో పౌలు వంటి వాడు ఒక్కడు కనిపించాడు అంత అలసేదారు అంత వయసు మందిపై కానీ నన్ను బహు కష్టపడ్డేవాడు దాని తర్వాత వ్యూహాను భక్తుడు బహు కష్టపడి సేవ ముఖ్యంగా ఈ విశ్వాసం అనే వరం గురించి ఛాలెంజెస్ మనకి ఏంటంటే మొదటిదిగా ప్రతి ఒక్కరికి ఉంది విశ్వాసం తీసుకుంటాం కోసం నిలవదు ఎందుకంటే అది వరము వల్ల అనుభవించ అనుగ్రహించబడలేదు కాబట్టి అది వరము వల్ల నీకు అంటే ఏం చేయాలా ప్రయాసపడాలా ఎందుకుకోవాలా వాళ్ళకి కూడా బాధపడాలా ఈ ప్రవర్తనలో మార్పు రావాలా ఆయన అప్పగించే బర్త్డే పనిని కొనసాగిస్తా ఉండాలి కదా అప్పుడు అది అనుగ్రహిస్తాడు కాబట్టి ఏది అడుగుతావో అదే పొందుకుంటా ఉంది కదా వాక్యం అడగకపోతే రాదు అన్నట్టు విశ్వాసంలో అంచలంచంగా ఎదుగుదనడు ఎందుకన్నది ఆ వరం కొరుకు అంచలంచే ఆ వరం దొరుకుతుంది కానీ ఎక్కడ ఇచ్చిన అంటే ఉన్న కాడికి చాలే ఆ వరం రాదు అటువంటి వరం ఉన్న వాడి నోట్ల నుంచి మాట వస్తే నెరవేరు అది మనం ఏలియార్ జీవితంలో చూస్తాము ఏలిసార్ జీవితాల్లో చూస్తాము సమయాల జీవితంలో చూస్తాం సమయ సౌలుకం అన్ని గాడులు ఎక్కడ పోలే అవన్నీ ఇక్కడే ఉంటాడు అవి తిరిగి వస్తాయంటే ఆయన మాటకి అవి ఎక్కడున్నా అవేనా వచ్చేసాయి కాలంలో అవన్నీ చూస్తాం ఆయన మాటలు అన్నట్టు నెరవేరు ప్రార్థన చేసినప్పుడు అభివృద్ధి వచ్చింది ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయి ఇప్పుడున్నర సంవత్సరం దాని తర్వాత ప్రార్థన చేస్తే మన వర్షం వచ్చింది అది విశ్వాసం అనే వరం ఉన్న వాడి వల్లనే జరుగుతుంది నీ చెప్పింది నెరవేర్తే అనుభవం మనలో వర్తం విందా నీ నోట్ల నుంచి వచ్చింది నెరవేరడం చూసినావా నీ సేవలో నువ్వు చూసినావా నువ్వు ప్రభు నిన్ను దీవించని దాకా అంటే వాడి జీవితాన్ని దిగలు వచ్చినయా ప్రభు నిన్ను సమృద్ధిగా ఆశ్రయించిన అంటే వాడి జీవితాన్ని ఆశ్రయం వచ్చిందా ప్రభుని స్వస్థపరిచిన అంటే వాడి జీవితంలో స్వస్థత వచ్చిందా విశ్వాసం అనే వరము ఉంటే మటుకు అవి నెలవెత్తే కాబట్టి అందరికీ ఉంటుంది విశ్వాసం కానీ బహు తక్కువ మందికే అది వరముగా అనిపించబడి అంటే దానికి దీనికి తేడా సాధారణంగా అందరికొంటాం విశ్వాసం పొద్దున్నే సూపా ప్రార్థన చేస్తాము ఉపాసాలు ఉంటాం వర్షిప్ చేస్తాము వాక్యం ధ్యానిస్తాము అన్ని ఉంటాయి దేశ ప్రవేశంతో రక్షణ స్వీకరించడం ఇవన్నీ విశ్వాసానికి కానీ నీ సేవలో పరిచయలో ఆ విశ్వాసము బహుమాన రూపకంగా ఉండాలా ఉంటే ఏం జరుగుతుంది అంటే విశేషమైన ఆ యొక్క అసాధారణమంతం దాన్ని అసాధారణమైన నమ్మిక ఆయన వాదనలను అది మోసంలో మనం చేస్తాం శ్రీ చాలా అనుమానాలు ఉంటాయి ఆ విశ్వాసం కూడా ఉంటే దాని తర్వాత తప్పించుకోవాలన్న ఆశ కూడా ఉంటే కానీ దేవుడు పట్టుకోండి ఇన్ని సంవత్సరాలు నేను ట్రైన్ చేసిన అనుకున్నాను నలభై సంవత్సరాలు ఆ యువకుల్లో నలభై సంవత్సరాలు నేను ట్రైన్ చేసినా అనుకుంటున్నా అన్ని విద్యలలో దాని తర్వాత మామ దగ్గర నలభై సంవత్సరాలు నేను ఎందుకు ట్రైన్ కాదు కదా అన్ని విషయాలని ఏర్పించి ఇప్పుడు నేను పనికి పంపిస్తున్నా అసలైన పని పరిచయం లేకపోతే ఈ లోకంలో నీ చదువు నీ ఉద్యోగాలు ఇవన్నీ దానికే కారణం అన్ని నేర్చుకోవాలి సంత వీధులలో మనుషులు ఎట్లుంటారు రాజమార్గంలో మనుషులు ఎట్లుంటారు గ్రామాలలో మనుషులు రకరకాల ప్రాంతాలలో మనుషులు అన్ని ప్రాంతాలు నేను తీర్చుకుని నేర్చుకొని వాళ్ళ దేశ వాళ్ళ సంస్కృతి ఏంటి వాళ్ళ ఆచారాలు ఏంటి వాళ్ళ గుణగణాలు ఏంది అన్ని నేర్చుకొని ముందు ప్రవచన జ్ఞాపకం ఉంది ఎక్కడ వాక్యం యోన పాత నిబంధన పుస్తకాలలో ఎక్కడ ప్రవచించండి రాజుల గంధంలో ఉందన్న వాక్యం అది మొదటి రాను రెండో రాను చదువుతారా రెండో రాజుల గంధవ అధ్యాయం రెండో రాజు రెండు పద్నాలుగవ అధ్యాయం ఏలుబడి ఇస్రాయల్ రాజైనమారుడు ఎరము షోరోనులో ఏలారంభించిన నలభై సంవత్సరము ఏలెను అతడు ఇంకను అతడు ఇతడు ఇస్రాయెల్ వారు పాపం చేటుకు కారకుడ నేబాతు కుమారుడైన యరోబమ్ చేసిన పాపమును ఊరి వాడైన అమిత్త పుట్టిన తన సేవుకుడైన యోన అను ప్రవక్త ద్వారా ఇస్రా ఇస్రాయిల దేవుడు యహోవ సెలవిచ్చిన మాట చొప్పున ఇతడి కామాత పో మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇస్రాయేల్ వారి సరిహద్దును మరలా స్వాధీన పచ్చుకున్నాను కాబట్టి యోనా గురించి అక్కడ మనం చూస్తున్నాం అమితయ్య కుమరడానికి ఆ యోనా యోనా గ్రంథంలో యోన ఒకడేనా అనే ప్రశ్న వస్తే అందుకని యోనా గ్రంథం మొదటి అధ్యాయం ఒకసారి చూద్దాం యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వర్షం చదువు ద్వారా అమితయ్య కుమారుడైన యువనాపు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను కాబట్టి రెండో రాజుల గ్రంథంలో అమిత్తయ్ అని అంటే రాజుల కాలం యోహరామ్ కదా యువరాం కాలంలో కూడా ఈయన ఉన్నాడు అక్కడ బహు దీర్ఘకాలమైన ప్రవక్త ఆయన వయస్సు ముగింపు దశలో నినివే ప్రకటనకు వచ్చి ప్రవచించాలన్నట్టు వృద్ధాప్యంలో దేవనస్తుడు కాదని వృద్ధాప్యంతో ప్రవచిస్తా కానీ బహు కఠినమైన మూర్ఖం అన్నట్టు అది కలిసి మూర్ఖమైన గుణగనం ఎత్తి పర్సనైతే చెప్పాలి వాళ్ళే వాళ్ళు నశించుకోవాలా కానే కాదు ప్రవక్తను కూడా కరెక్షన్ చేసే దేవుడు ఆయన గొప్ప దేవుడు సమర్థించండు నువ్వు ప్రవక్తవాన్ని నేను తప్పు చేసినా నీకు తప్పదన్నట్టు శిక్ష అది దైవికమైన విధానం బైబిల్ అంతటి మనం చూస్తాం తన సొంత బిడ్డలు పాపం చేస్తే కూడా ఆయన విడిచిపెట్టలే అందుకోండి దేవుడు లేదంటే అందులో చూడండి అన్నిలు ఎంత పక్షపాతి చూడండి దేవుడి పక్షపాతే కదా అని వాజ్ఞానం చెంది తన సొంత బిడ్డలు ఆవిద్రాజు పాపం చేస్తే విడిచిపెట్టిండ సౌలు పాపం చేస్తే విడిచిపెట్టిందా ప్రవర్తలు చాలా మంది పాపం చేస్తే విడిచిపెట్టండి అవిధైతే చెప్పిస్తే విడిచిపెట్టలే గేజని విడిచిపెట్టిందా గవన ప్రవర్తన విడిచిపెట్టిందా అన్ని సాధారణ విడిచిపెట్టిందా ఆయన ఎప్పుడు ఇంకా చాలా మంది అని బిలీవ్ చేస్తుంటే మనం ఎప్పుడు చూడం వాళ్ళ పేర్లు మనం విడిచిపెట్టలేదు తప్పు చేసినవారే తప్పగా శిక్షించండి అవిధంగా చూపించినవరే తప్పగా శిక్షించే గొప్పదో కాంప్రమైజే లేదన్నమాట ఆయన విధానం చూసినప్పుడు కాబట్టి అసాధారణమైన నమ్మిక నీకు దేవుని అందు ఉన్నదంటే నీకు ఆ వారం పడే కానీ ఇప్పుడు లేదు అసాధారణమైన నమ్మిక అంటే దానికి శ్రమ కలిగిస్తుంటే చెక్కు చెదరకుండా ఉండగలవా కళ్ళగలుగుతూ భయంకరమైన శ్రమ కనిపిస్తూ ఉంటే చెక్కు చెదరకుండా ఉండగలవా అయ్యో అయాన్ని పరిగెత్తావా అయ్యో అయాన్ని పరిగెత్తున్నావు అంటే నీకు విశ్వాసం ఉంది కానీ విశ్వాసం అనే లేదు చెక్కు దేవుని మీద నువ్వు నమ్మిక ఉంచినావంటే మోషన్ విషయం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అందరూ ఎర్ర సముద్రం ఆరిన నీళ్ళని నడుచుకుంటూ వస్తుంటే ఇలా వెనకాల నుంచి ఐవృత్తులు పరిగెత్తుకుంటే వస్తున్నారు ముందేమో ఇంకా సముద్రం అట్లనే ఉంది తెచ్చుకోలేదు బయట మీ దగ్గరకు వచ్చేసి పిల్లలు పార్శువులు వాస్తువులు అన్ని మోసుకొని వస్తున్నారు వెనకల నుంచి వాళ్ళు వార సైన్యం వెంటాడుతుంది ఇప్పుడు మోసే దగ్గరికి వచ్చాడు ఇంకా ఏడుస్తున్నారు అంటే వాళ్ళకి విశ్వాసం ఉంది వాళ్ళు వరం లేదు ఏడుచుకుంటే వాళ్ళకి నీకు విశ్వాసం ఉంది ఎవరు కార్యం చేస్తారని కానీ నీకు వరం లేదు విశ్వాస వరం లేదు విశ్వాస వరం అనేటువంటి ఏడుకోలేదు అప్పుడు మోసం ఏంటంటే ఈ రోజు మీరు చూస్తారు దేవుని యొక్క రక్షణ అంటే మోసకి ఆ వరం ఉంది తక్కిన వాళ్ళకి లేదని వెనకలా అందరు భయపడి అడుస్తున్నారు ఏడుస్తున్నారు కానీ మోసం ఏంటంటే ఈ రోజు మీరు చూస్తారు దేవుని రక్షణ ప్రతి ఒక్కరు మీ జీవితంలో చూడబోతారు అని అనుకుంటున్నారు దాని తర్వాత ఎట్లా పోవాలా వీళ్ళు రెండుగా విభజకపోవడాలా ఎట్లా అయితే దానికి సంబంధించి కొంతకాలం చూపించిన అవి విభజింపబడాలంటే నీ దగ్గర ఉన్న అధికారము ప్రభువు యొక్క శక్తి రెండు కలిస్తేనే అవుతాయి లేకపోతే నీకు నీ విశ్వాసం వరం పనిచేయదు విశ్వాసం అనే వరం ఏంటంటే అసాధారణమైన అసాధారణంగా జరిగే క్రియలు అవి అసాధారణంగా దేవుడు జీవన విధానం అవి అటువంటి గిఫ్ట్ అటువంటి వరము కొందరికీ నేను వెంటాను కంటే భయపడే పరిగెత్తు అంటే మీకు అసాధారణమైన ఆ యొక్క నమిక లేదన్నట్టు ప్రభుత్వం కాబట్టి విశ్వాసం అనే వరానికి సంబంధించిన విషయాలలో మన దగ్గర వాళ్ళు చూసినాము ఈ విశ్వాసం ఉంటుంది కానీ వరం మటుకు ఆ క్రమేణా పొందుకుండేది సాధారణంగా చేసిన సేవకులలో కాలంలో యుక్త విశ్వాసం చూపిస్తారు యుద్ధాప్యం యొక్క వాళ్ళ కాలాలు ముగించుకునే ఆ వరం వస్తుంది చెల్లించారన్నమాట దేవుని విషయంలో చెల్లించారు ఖచ్చితంగా దేవుడు కంట్రోల్లో ఉండేది ఆయన కంప్లీట్ ఆయన అధికారంలో తీసుకునేది అన్న దశ తీస్తారు ఎఫ్ఎస్ రాష్ట్ర విశ్వాసం ద్వారానే ఆయన కృప చేత విశ్వాసం ద్వారానే ఉన్నందులో ద్వారా మనం భర్షింపబడ్డమని ఇది చాలా ముఖ్యమైన వాక్యం బైబుల్ అంతా నెక్స్ట్ సువార్థ పని కొడుతూ అంటే నీకు ఒక పని ఈ అధ్యాయం ఈ వచనం కాబట్టి వెక రక్షణ పెట్టమంటే దేవుని యొక్క కృప ఏసి విశ్వాసం వాలి లేకపోతే లేదు రక్షణ లేదన్న తర్వాత రెండవది రెండవ దశలో అపోస్తకార్యం ఇరవై ఆరవ అధ్యాయంలో దీర్ఘ రక్షణ మనం చేసుకున్నాం అధికంలో విశ్వాసం చేత నువ్వు ఒక సేవకు ఒక దేవుని ప్రచారం దేవుని పేట విశ్వాసం ద్వారా శుద్ధీకరించబడుతున్న తర్వాత అదే రీతిగా కేతు మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిది పదకొండవ మూడవ దశలో విశ్వాసం ద్వారా మనం ఇతరులకు దిచర్యలు చేస్తున్న సేవ చేస్తున్న అది మనం చేస్తాం అవుట్ రీచ్ లో సేవ చేస్తామంటే విశ్వాసం అవుతుంది తర్వాత హిబ్ర దర్శన పత్రిక మూడు అధ్యాయం పడవచ్చు అంటే చివరి దశలో ప్రతి రోజు ప్రతిరోజు విశ్వాసంలోనే వాడు జీవించాలా విశ్వాసంలోనే వాడు నడవాల ఒక వాక్యం పెట్టేందుకు ఎక్కలేదు వాళ్ళు చూపిస్తే కంప్లీట్ చేస్తాను రెండో కొరి పత్రిక హైదరాబాద్ నేను మీకు ఎన్నిసార్లు జ్ఞాపకం సేవ పరి బహుగా కఠినంగా లోకాతీతంగా లేవన్నట్టు ఇప్పుడు చూడండి ఈ వాక్ బై సైట్ కాకుండా వాక్ బై ఫెయిట్ చేసేవాడికి ఈ వరం ఉంటుంది దూర ఈరోజు సేవలు చాలా మంది వాక్ బై సైట్ వేలు చెప్పు నడుస్తూ ఉంటారు తెలుగు రాష్ట్ర పత్రికల్లో అనేది దాంతో చూపించి నేను ఈ వారానికి సంబంధించిన బోధం ముగించేస్తాను పెంగుల రక్షణ పత్రిక మూడవ అధ్యాయం టెంపుల్ రక్షణ పత్రిక మూడవ అధ్యాయము కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్ప్పుడూ తమ పెళ్లి ఆలోచనలో తప్పిపో నా మార్గములన్న తెలుసు తెలుసుకోనట్లేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో సవశింపారని చెప్పి పన్నెండవ వచ్చిన సహోదరుల జీవం గల విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఏవని అందరం ఒకవేళ ఉందేమో అని జాగ్రత్తగా చూసుకోగలరు ఈ వాక్యం చెప్పగలమా మనం ధైర్యంగా పన్నెండవ వచ్చిన జాగ్రత్తగా చూసుకోమల్సి ఉండదు కదా లేకపోతే పోగొట్టుకుంటారు జాగ్రత్తగా నిన్న నువ్వు జాగ్రత్తగా చూసుకోకపోతే పోగొట్టుకుంటావు విశ్వాసం అంటుంది అంటే రక్షణ పోగొట్టుకుంటావు అని చెప్తుంది కదా పోగొట్టు రాబరా పోగొట్టుకుంటారు జాగ్రత్తగా చూసుకోకపోతే ఏమవుతుంది స్టత్వము వస్తుందని జాగ్రత్తగా దాన్ని పరిశీలించకపోతే ఏమవుతుందంటే పోగొట్టు కాబట్టి విశ్వాసం అనేది అందరికన్నా విశ్వాసం వరం కొందరికే ఉంది ఈరోజు మరి అటువంటి విశ్వాస వరాలు విశేషమైన లేక అసాధారణమైన నడిపింపు అసాధారణమైన నమ్మిక ప్రబుణం దొండి ఇది జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు చూడబోతున్నారు మీరు ఇప్పుడు మీరు అద్భుతాలు చూడబోతున్నారు అని చెప్పే ధైర్యం ఒక కాలం కింద నేను చెప్పిననుకోండా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ జరిగింది ఇది స్వాతంత్రం మన దేశానికి ఎక్కడ చూసిన పేదరికము న్యాయంగా దేశం ఆ టైంలో విలియం ప్రగ్నం అనే గొప్ప మనం చనిపొచ్చిండు బాంబే గ్రౌండ్ లో మీటింగ్స్ అని ఫస్ట్ టైం ఇండియాలో ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ అంటే ఒకటే దాని తర్వాత చాలా మంది మిషనరీస్ వచ్చి పబ్లిక్ మీటింగ్స్ పెట్టారు కానీ ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ అంటే విఎం బ్రిహాన్ దేవ్ కొన్ని లక్షల మంది వచ్చి వచ్చారు అట్ కదా వినడానికి వాళ్ళు అనే స్టేజ్ మీదకి ఒక గుండి వాడిని పిలిచాడు పిలిచి సవాల్ చేసాడు ఇతర మతస్థులకి ఈ గుండి నిజంగా గుండి వాడి నుంచి తెలుసు నేను అబద్ధం చెప్తలే వాడి పుట్టు వాడి కుటుంబీకులు గెలిపించాను స్టేజ్ మీద చెప్పండి నిజంగా పుట్టుక తండ్రి గుడ్డివాడ ఆవుడు చెప్పి అక్కడ అన్ని మతస్థుల లీడర్స్ ఉంటాయి కదా ముస్లిం హిందూ బుద్ధ మతస్థులు వీళ్ళందరి వాళ్ళ ప్రియస్లని యాజకులను పిలిపించి సవాల్ చేసి ఈ గుడ్డివాడిని మీ ప్రార్థనల ద్వారా మీ దేవుడు వీడిని కళ్ళు జరిపిస్తే దీన్ని దేవుడు గొప్పలు ఏం ప్రార్థన చేసినా ఈ గుడ్డివాడు కళ్ళు తెరిస్తే నా దేవుడే జీవోదా దేవుడు అని మీరు ఒక్కోవాలా అని సవాల్ చేసినాడు ఏసీ ప్రార్థన చేస్తే ఆ గుడ్డివాడు కళ్ళు తెరిచి చూడండి అటువంటి అసాధారణమైన నమ్మిక దేవుని అనుకుంటే మీ ద్వారా అనేకమైన అదుపులు జరుగుతాయి ఆ రోజు లక్షల మంది వేసుకుని ఇండియాలో అది నేను అంటే ఇంటర్నెట్ లోనే ఆ ఫోటోలతో పాటు ఉన్నాయి కాబట్టి ఇది నిజంగా జరిగింది అటువంటి అసాధారణమైన ఆదరణ దేవుని మీద నీకు ఉందని అంటే వరం ఉండేటండి దాని వరకు నువ్వు ప్రయాస పడకుండా ఏదో గుండెగా కాలం వెళ్ళిపోతా ఉంటే ఏదో వర్షిప్ చేసుకుని బైబిల్ చదువుతుంది కాసేపు హలలి హలలి అని పాషలో స్థుతించి వెళ్ళిపోతా అయిపోతుందా అది చేస్తే మరి ఇంతకాలం సరిపోదా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలా నెక్స్ట్ లెవెల్ కి మళ్ళీ దానికి తగిన మనసు అవసరం కదా దానికి తగిన ప్రాధాన్యత అవసరం కాబట్టి ఇక్కడ నేను స్వస్థత వరానికి సంబంధించిన వరండి స్వస్థపరుచు వరం ఇది ఐదవది ఐదవ వరం మనం ఇప్పుడు చూస్తున్నాం వరం ఇది ఐదవ అయితే ఇక్కడ స్వస్థపరచు వరములు అనేది కానీ వరం వల్లేదు తక్కిన ఎనిమిది వరాలు ఏకవచనంతో కూల్చబడ్డప్పుడు జపబడ్డప్పుడు ఇది ఒక్క వరమే బహువచనంతో జపబడి మొదటి వనకల్ లాస్మ పత్రిక పాదయాత్ర ఈ ఒక్క వారమే చూడండి పరుతులు రాచిన పత్రికలు రాచిన పత్రిక తొమ్మిదవ వచనంలో అది ఏం చేస్తున్నామంటే ఒకనికి ఆత్మ వలనే విశ్వాసం మరియు ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరుచు వరములను అని గిఫ్ట్స్ ఆఫ్ ఫీలింగ్ అనండి ఇంగ్లీష్ గిఫ్ట్స్ అంటే బహువచనం ఏకవచనం కాబట్టి తక్కిన ఎనిమిది వరాలు ఏకవచనంతో చెప్పబడితే వరము వరము అనింది ఇక్కడికి వచ్చేప్పటికీ వరములు అనుంది అంటే స్వస్థత స్వస్థత పరిచోరము ఒకటి కాదు అనేకమైన అనేకములు కలవు అనే విషయం గురించి జ్ఞాపన చేస్తుంది వాళ్ళకి అది ఒకటి కాదు అనేకమైనవి అని చెప్పబడుతుంది అక్కడ కాబట్టి అవి అన్ని అనేది చెప్పడం కష్టంగా ఎందుకంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క కాలాలలో ఒక రకమైన వ్యాధి ఉండేది మనం చూస్తాం వంద సంవత్సరాల క్రితం మనం చూస్తాం అదే రీతిగా బైబిల్ లో కుష్టి రోగము అప్పుడు చాలా కఠినమైన రోగం వన్ టూ వ్యాధి లాగా ఉండే అందుకే దాన్ని అది ఆ రోగం ఉన్న వాడిని ఊరికి పాలన చివరిలో పెట్టేవాళ్ళు ఊరి చివరిలో పెట్టకూడదు వాడి లోపలికి రావద్దు కానీ వారికి ఆ కళేశం ఒకసారి వచ్చినట్టు ఆహారం మరి ఏం చేస్తా లోపలికి కాబట్టి ఆ కాలంలో ఆ రోగం ఉండే పుష్టి రోగం బహు రోగం లాగా దాన్ని పోల్చుకోవద్దు బైబిల్ ఏం చెప్తుంది పాపంతో పోల్చుంది అదే రీతిగా ఒక హండ్రెడ్ ఇయర్స్ టు హండ్రెడ్ ఇయర్స్ క్రితం రకరకాల తెగుళ్ళు ఉండే రోగాలు అయితే మీకు ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు వాటికి మీకు తెలియదు ఇంతకుముందు కలరా ఉండే చాలా మంది చనిపెట్టాలి మందులు కనుక్కోలేదు అయితే ఎంతమంది తెలుసు ఈ ఏది షుగర్ రోగము నైన్టీన్ సెవెంటీస్ స్టార్ట్ అయింది అంతకుముందు లేదు ఈ రోగం చాలాసార్లు ప్రార్థన పూర్వకంగా కనుక్కున్నాను ప్రార్థన చేసి కనుక్కో నాకు చూపించండి ఈ రోగం ఎప్పుడు బయటకు వచ్చినారు ఏ సంవత్సరంలో బయటకు వచ్చినారు అది మనుషుల యొక్క నిర్లక్ష్యం వల్లనే వచ్చినా కూడా చూపించండి దాని తర్వాత అన్ని రకరకాల రోగాలు ఉదాహరణకి క్యాన్సర్ షుగర్ డయాబెటీస్ అంటాం లేక ఈ యొక్క హార్ట్ సంబంధించింది బ్లడ్ ప్రెషర్ సంబంధించింది ఈ రోగంలన్నీ మన స్వస్థత వరం సంబంధించినప్పుడు ధ్యానిస్తున్నప్పుడు రకరకాల రోగాలు ఒకటి లేవని చెప్తుంటే కొన్ని వేల రకాల రోగాలు ఉన్నాయి కొన్ని దారి డాక్టర్ కూడా తెలియదు ఈ రోజు చాలా రకాల రోగాలు డాక్టర్లు తెలియదు ఎందుకంటే అవి అనుకోలేదు అది ఏం రోగమో తెలియదు సూచన సూచనలను బట్టి వదిలిస్తాటర్ వాళ్ళకి కూడా తెలియదు ఎందుకంటే ఆ సైన్స్ రిపోర్ట్స్ లేవు రోగాల పేర్లు అది ఎందుకు కూడా వాళ్ళకి తెలియదు అన్నట్టు కొందరు మత్యం వయసు బేరే కొద్ది మత్యం మారు ముందు లేకుంటే కదా ఎందుకు వచ్చింది ఒక రోగం కాబట్టి ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే మనుషుల జీవన విధానాలు మారుతా ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి తెలుసు పాపం వల్ల రోగం వస్తుంది కాబట్టి యశా ఒక వాక్యం చూడండి యషో యాభై మూడు అభ్యర్థి మన ప్రభుత్వ శిల్వ ప్రణానికి సంబంధించిన అధ్యాయం ద్వారా ఎంతో మంది ఇస్ సంతలు ఏం ఏసుకరించారు లేదా కఠినా ఏషాయ గ్రంథంలో ఈ యాభై మూడవ అధ్యాయ మనం ఏమని చెప్తుందంటే మొదటి వచ్చిందో రేపు తెలియజేసిన సమాచారం ఎవరినన్న నేను ఈ యొక్క చెప్తుంటే ఎంతమంది నవోదయాలు చెప్తాను సొంతగా తొమ్మిది వందల తిన ఆరామైన పది వచ్చి ఈ రోజుకి దగ్గర దగ్గర తొమ్మిది వందల పదహారు అయిన రికార్డింగ్ పది రోజుల తొమ్మిది వందల పది రోజులలో చేయబడ్డ రికార్డింగ్స్ ఒక్కటి కూడా వినలేదు మనుషు పది వందల పది ఈ రోజు ఈ రోజుకి అంటే ఈ రోజు స్టార్ట్ అయి తొమ్మిది రోజులు అయితే ఈ తొమ్మిది రోజుల రికార్డింగ్స్ ఒక్కటి కూడా వినలేదు జస్ట్ అట్లా సగం విడిచిపెట్టిన వాళ్ళు ఉండొచ్చు మొత్తం విన్న వాళ్ళు బహు తక్కువ ఒకరిద్దరే తక్కువ ఉండాలి కొంచెం ఎక్కువ మన గ్రూప్ లోనే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉండడు ఈ ఆన్లైన్ గ్రూప్ లో కనీసం ట్వంటీ ఫైవ్ రీడింగ్స్ ఉండాలి కదా అక్కడ వ్యూస్ ట్వంటీ వ్యూస్ లేవు ప్రతిరోజు విజిట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు తొమ్మిది రోజులు అంటే తొమ్మిది ఇంటు ట్వంటీ టోటల్ గా దగ్గర దగ్గర ఒక టూ వ్యూస్ ఉండాలా టూ వ్యూస్ లేవు అక్కడ వ్యూస్ లో టెన్ కూడా లేవు అంటే లాస్ట్ నైన్ డేస్ నుంచి ఎవరికి కూడా ఆసక్తి లేను ఈ వాక్యం చెప్పబడ్డ వాక్యాలు నేను కూడా ఎప్పుడు వేయించిన రీతిగా నేను కూడా ఎప్పుడు నేర్చుకున్న రీతిగా నేను విన్న వాక్యాలు ముఖ్యంగా లాస్ట్ త్రీ డేస్ లో ఎప్పుడు నేను చెప్పలే వాక్యాలు ఎటువంటి వాక్యాలు దేవుడు బయలుపరుచున్నా జ్యోతిర్మయుడు అన్న అంశం గురించి ముగ్గురు సమరీయులు అన్న అంశాల నేను ఎప్పుడు వినలేదు ఎక్కడ వినలేదు నేను ఎవ్వరు వాక్యం చెప్పగలిగారు కానీ నాకు బయలుపరిచిన దేవుడు తెల్లవారు చెప్పారు ంథంలో అక్కడ ఒక వాక్యం ఉంది ఇది యాభై మూడవ అధ్యాయం సరే చూడండి ఐదవ అధ్యయం మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడి మన దోషములను బట్టి నలగొట్టబడింది మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వసత కలుగుతున్నది అతను పొందిన దెబ్బల చేత మనకి స్వసగా కలుగుతున్నది వచ్చిందంటే కేవలం రెండొప్ప అంటే ముప్పై తొమ్మిది దెబ్బలు తినడం ముప్పై తొమ్మిది గాయలైనవి పుట్టిల్ ముప్పై తొమ్మిది సార్ కోవులు అంటాడు కదా రెండో కొన్ని తిండా పత్రికలను చూడండి రెండో కొన్ని రాసిన పత్రిక పదకొండు ఇరవై ఆరో వర్షం అనేక పర్యాయములు ప్రయా ప్రయాణములోను నదుల వలనైన ఆపదలలోను దొంగల నా స్వజనుల వలనైన ఆపదలోను అన్య జీల వల్లైన ఆపదల్లోనూ పట్టణంలోను ఆపదలోను అరణ్యములు కపట సహోదరుల వలన ఆపదలోనూ ఉంటుంది ప్రయాసముతోనూ కష్టములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసముతోనూ చలితోనూ దింగ దిగంబరత్వంతో ఉంటుంది ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి ఇవి గాక సంగములన్నిటిని కూర్చిన చింత కలరు ఈ భారము దినదినము నాకు అరుగు చిన్నది ఇరవై ఐదు వచ్చేందన్న ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు మారులు ఒక్కటి తక్కువ ఎక్కువ నలభై దెబ్బలు తింటుంది థర్టీ నైన్ థర్టీ నైన్ ఇంటూ ఫైవ్ బ్రదర్ థర్టీ ఫైవ్ అన్నా ఆ వాక్యం ప్రకారం యూదుల చేత ఐదు మారులు ఐదు మారులు నలభై దెబ్బలు ఒకరి తక్కువ నలభై అంటే థర్టీ ఇంటూ ఫైవ్ యూదులు ఏం చేసేట ఒక ఆచారం ఉంది అన్నట్టు వాళ్ళ ఆచారం ప్రకారంగా బైబిల్ వాక్యం కూడా ఉంది చూపిస్తాం ఎవరన్నా శిక్షించాలంటే ముప్పై తొమ్మిది మార్లు కొట్టాలన్నట్టు యూదులు అట్లా పౌలుని అనేక పర్యాయాలు కొట్టింటారు ఐదు మార్లు కొట్టిందని చెప్తున్నాడు ఐదు మార్లు కొట్టినప్పుడు ప్రతిసారి ముప్పై దెబ్బలు కొట్టారు రుణాలతో పెత్తంతోనో తృడాలతోనో ముప్పై తొమ్మిది గుర్తులు పడతాయిన శరీరం మీద కొడితే అది గుర్తు అన్నట్టు ముప్పై అంటే పౌలు తిన్న గాయాలు ఎందుకంటే నూట 195. నైన్టీ ఫైవ్ అవునా ఫైవ్ ఇంటూ థర్టీ నైన్ వన్ నైన్టీ ఫైవ్ అయితే ఇది ఎక్కడ ఉందంటే దిగ్యోపదేశము ఇరవై ఐదవ అధ్యాయము మూడవ వర్షంలో ఉంది ఇరవై అంతకు మించకూడదు వీటి విస్తారమైన దెబ్బలు కొట్టించినడలా నీ సహోదరుడు నీ దృష్టికి నీచులుగా కనబడినేము అంటే దిత్యోపదేశంలో మోచే ఆజ్ఞాపించింది ఏంటంటే నలభై కంటే ఎక్కువ కొట్టద్దు అని చెప్తున్నాడు కొడితే అయితే వీళ్ళ ఏం చేస్తాం అంటే ఈ యాజపిల్లు నలభై ఎట్లా గుర్తు పెట్టుకుంటాం అందుకని ఒకటి తక్కువ పెట్టి కొట్టేటోళ్ళు అన్నట్టు యజపుని ఎంతగా కొట్టేది మనకి ఎక్కర్లేదు బైబిల్ ఇది ఒకటే బహుశా కావచ్చు అని అనుకోవచ్చు మనం ఇక మతయ్య సువార్త ఇరవై అధ్యాయంలో మనం చూస్తాము ఆయన కొట్టినట్టు తర్వాత యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఒకటి వర్షంలో కూడా చూస్తాం ఆయన కొట్టినట్లు కానీ ఎన్ని కొట్టింది అనేటువంటిది ఎక్కర్లేదు ఒక గుర్తు ఏంటంటే భవిష్యత్ విగ్రోపదేశంలో ఇరవై ఐదవ అధ్యాయం ప్రకారంగా ముప్పై తొమ్మిది పుట్టింది చదువు అని అనుకుంటున్న నేను కాబట్టి ఆయన పొందిన గాయాల చేత మనకి స్వసత అంటే కనీసం ముప్పై రకాల నుంచి నీకు స్వస్సత రావాలా మానవతలకు ఉపయోగిస్తున్నారు ఇక్కడ కానీ దానికంటే ఎందుకంటే ఆయన ఆయన పొందిన గాయాల చేత మనకి స్వస్థత అంటే ఎన్ని గాయాలనేది మనకు తెలియదు కానీ ఆయన సమస్తం సాధ్యం సమస్త సృష్టి మీద అధికారం పొందుకున్నవాడు కాబట్టి అది ఏ రోగమైనా నేను స్వస్థపరచగలడు కానీ ఒక విషయం నేను అనేక పర్యాల ఉంటాను కొన్ని రోగాలు కావాలని దేవుడు పంపిస్తాడు ఎందుకంటే ఈ కాలం ముగించింది నువ్వు ఇంకా దేవుని దగ్గరికి రావాలా నీ సరి దేవుని సన్నిధికి పోవాలా వాపస్ కోవిడ్ టైంలో చాలా మంది గొప్ప దైవజనలు చనిపోయారు గొప్ప గొప్ప దైవజనలు చనిపోయారు నాకు తెలుసు చాలా గొప్ప వాళ్ళు మనం వాళ్ళ ముందు అసలు సమం కాదు మనం అంత గొప్ప గొప్ప దేవజన్లు వైరస్ కి పడిపోయారు ఎందుకంటే అదొక టైం దేవుడు దొరకనగారికి రావాలంటే ఇంకేదో రోగంతో సపరి హాస్పిటల్ లో చుట్టుపడి కష్టపడి డబ్బులన్నీ వృధా చేసుకుంటే బదులు ఇది ఒక ఎంట్రన్స్ పరలోకానికి వచ్చేసేతారు అట్లా ఆ వైరస్ ఆ రైతే కూడా దేవుని పని చేసింది అది నేనైనా ఒక పని చెప్తా ఉంటాను ఇవన్నీ ఆయన హస్తంలో సాధనం లేదు ఈ యొక్క వైరస్లు బ్యాక్టీరియాలు ఆయన ఆయన చేతిలో పనిముట్లు లాగా పనిచేస్తుంటాయని నేను వాక్యం దుష్టుడు వానంతట ఏమీ చేయలేడని ఎన్నిసార్లు చూపించిన వాక్యం పాత నిబంధన పుస్తకాలలో కృత నిబంధన పుస్తకాలలో వాడు కూడా దేవునికి విదేశం ఉపయోగించాల్సిందే వాడు కూడా దేవుని చేతుల్లో ఒక పని సాధనం ఘనహీనమైన సాధనం లాగా వాడబడుతున్నట్టు ఎన్ని దేశాలు చూపించిన ఒకటి కాదు రెండుగా పాత నిబంధన కాలం మొదలుపల్లి కృత నిబంధన చివరి ప్రాణ గ్రంథం వరకు అంతే వాడిని వాడుకుంటుంది దేవుడు కాగా దాపు చెవులు ఎందుకు ఇచ్చింది దేవుడు వానికి ఆగాఢాల నుంచి అవన్నీ మెడతల వాళ్ళకి పోగా బయటికి రావడం లేని వీటి అన్ని సంబంధించిన ఆత్మీయ సత్యాలు గతంలో వారికి మరణం మీద ఎందుకు అధికారం ఇచ్చింది ఎవరు చెప్పట్ సైతానికి అక్కడ ఉంది వాక్యం మనం చూసిన ఆరవ బుర్రలో ఐదవ బురలో మనుషులని వారికి అధికారం ఇచ్చింది వాడి వాడి అనుచరులకి వెలుగుదూత అనుచరులకి సంబంధాలకి కానీ వెలుగుదూతకేమో మరణం మీద అధికారం ఇచ్చిండు ఆరవ బూరకి ఎందుకు ఇచ్చిండు ఇవన్నీ మరణం నేర్చుకోక ఇంతకాలం రిలాక్సన్ చేసిన పంతే అండ్ ఇంకా కాలం ముగించినాక ఏమో ఎప్పుడు నేర్చుకోక పైన నేర్చుకోండి కాబట్టి వాక్యాన్ని ముగిస్తున్నా నెక్స్ట్ టైం వాక్యాలు చెప్పినప్పుడు ఈ విషయాలు నేను చూపిస్తాం ముఖ్యంగా స్వస్థత వారానికి సంబంధించిన విషయాలు ఎందుకు అన్ని అందరి ద్వారా అన్ని రకాల స్వచ్ఛతలు రావు అనే విషయం మట్టుకుంటూ గ్రహించాల ఫస్ట్ పాయింట్ అది కేవలం ప్రభుత్వ ఇప్పుడు మన ప్రభు కాలంలో చూస్తాం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఓనన్నా ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత పొందకుండా ఉన్నారు ఎవరన్నా కేసు లేదు కదా ప్రతి ఒక్కరు స్వస్థత మనం చూస్తాం మన ప్రభు కాలంలో మొత్తం మత్తవార్త మార్కు సువార్త లూకా సువార్త యోహాను సువార్తల చూస్తే ఒక్క స్థలంలో కూడా మనం చూడం ఈ ప్రార్థన చేయడం వక గద్దింప అవి ఓడు వరకాల్సింది ఆయన మాట వినగానే అరే నేనే నేను సృష్టించింది నేను చెప్పినప్పుడు పోవాలి నేను చెప్పినప్పుడు కావాలంటే నీకు ఇంకొక సెకండ్ అవకాశం లేదు కానీ తన సొంత శిష్యులు అందరినీ స్వస్థపరచలేదు నేను ఇక్కడికి వాక్యాన్ని అర్పిస్తా తన సొంత శిష్యులు పేరు అందరినీ స్వస్థపరచలేకపోయింది చూపిస్తే వాక్యాలు నేను నెక్స్ట్ టైం హౌలు కొన్ని ప్రాంతాలలో స్వచ్ఛత చే ప్రార్థన చేస్తే స్వచ్ఛత కానీ కొన్ని ప్రాంతాలలో స్వచ్ఛత రాలేదు చాలా మంది ఉన్నారు ఈ రోజు కూడా అంటే జరిగింది నేను ఎర్లీ డేజ్ లో మినిస్ట్రీలో సేవలో ఉన్న కాలంలో చెప్తున్నా నైన్టీ నైన్టీ తర్వాత చెప్తున్నా ముఖ్యంగా నైన్టీ తర్వాత నేను సేవలు నైన్టీ ఇయర్స్ ఆ టైంలో నేను సేవలు ఉన్నప్పుడు ఎస్టర్లో తల మీద చేపట్టి ప్రార్థిస్తే చేరాలను పండిషన్ బాగుతుంది నాకు ఆ రోజుల్లో ఇట్లా మోసుకొని వచ్చారు పేషెంట్ లాగా పేషెంట్స్ ని మోసుకొని వచ్చారు ప్రయాణం చేస్తే నిలబడి నార్మల్గా అయిన కేసులు ఇన్స్టెంట్ హీలేసి చూసినాయి కానీ ఈరోజు లేవు అవి నాకు నాకు తెలిసిన పరిచర్లు ఎందుకంటే దేవుని తెలుసు అది కాదు క్రమేణా ఇంకొక లెవెల్ ఆఫ్ సేవ పోవాలా స్వస్థత స్వర పరిచర్లే ఉండిపోతే నువ్వు దేనికి పనికి పోతావు ఎందుకంటే నీ ద్వారా ఎంతమంది స్వస్థత పొందుతా అంటే రకరకాల రోగాలు నీ ద్వారా విడిచిపెట్టి వెళ్ళిపోతా అంటే ప్రతి ఒరించి నిన్ను పోగొడుతా ఉండి నేను దేవులాగా శనిష్ నీ సేవ నీ పిలుపు గొప్ప గొప్ప దేవజన్లు ఎటువంటి తలపుతోనే పోగొట్టుకునే కాలం నేను చూపిస్తా కేసెస్ కొన్ని కేసెస్ గొప్ప ఇయర్స్ నుంచి స్టోరీస్ చెప్తా వారి జీవితాలు ఏదో జరిగింది వారి జీవితంలో విశేషమైన స్వస్థతలు తిరగడం వల్ల దేవుళ్లాగే కొన్ని చేయలేని వాళ్ళని నీకు నాకు అటువంటి శిక్ష రానియకుండా దేవుడు మనల్ని కాపాడుతుండవు రీతిగా నేను చెప్పేది ఏంటంటే విశేషమైన స్వస్థత వరాలు నీకు వల్ల నీకు నీ ఆత్మ కాపాడబడుతు ఆ వరం నీకుంటే నువ్వు హ్యాండిల్ చేయలేదంటూ ఫినిష్ నీ పని ఆహార చేసి నీకు గర్వించేసి పడిపోతావు పడిపోయానికి ఎప్పటికీ లేయలేవాని మనం అటు ఉండదు కదండీ తెలుసలు అనిపిస్తుంది అటువంటి అటువంటి వరం లేకపోవడమే మంచిది సేవలో ఇంకా నువ్వు బోధాలు పరిచర్లో వెళ్లిపోతా ఉంటావు అనేక అది మంచిది కదా అన్నిటికంటే పాపిని పాప నుంచి తీసుకొస్తే రక్షణ వాళ్ళు సంతోషిస్తారని తీరు కదా నువ్వు వ్యక్తిని స్వస్థ పరిస్థితి ఎప్పుడు కాదు ఇంకా శరీరమైంది కదా అది రేపడు నెక్స్ట్ టైం చెప్పారు కానీ వెళ్ళాడు కానీ నేను చూపిస్తాను అసలైన రోగం ఏంటి అసలైన స్వస్థత ఏంటి అది లేకుండా నువ్వు ఎన్ని రోగాల మీరు స్వస్థత పొందిన కదా వేస్తే అది నేను మీకు నేను చూపిస్తాను కాబట్టి విషయం ఒకటి మీకు ఇంకొక ముందు అన్ని ఒక వ్యక్తికి ఇవ్వలేదు అది కేవలం వేసినోగ్ తప్ప ఎవరికి వర్తించు ఆయనలో అన్ని వరాలు ఉంటాయి ఎందుకంటే వరాలు ఇచ్చేవాడు ఆయన శ్రేష్టమైన వరాలు ఇచ్చేవాడిని చేపత్రికలు మనం చూస్తాం పర్ఫెక్ట్ గిఫ్ట్స్ ఇస్తాడు అన్ని వరాలు అన్ని బహుమతాలు ఆయన దగ్గరనే ఉన్నాయి ఆయన ఇవ్వాల్సిందే పంచి కానీ నాకు మటుకు నీ దగ్గర నా దగ్గర అన్ని వరాలు లేవు నేను చెప్పాల మీకు ప్రాక్ట్గా నైన్టీ త్రీ ఆ టైంలోనే నేను ఈ యొక్క కృపారాలకు సంబంధించిన వాక్యలు ప్రకటించడం నాకు తెలుసు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు అన్ని వరాలు లేవు బట్ నేను మొత్తం గ్రహించగలిగిన నాకు ఏ వరం ఉంది ఏది లేదు అవన్నీ నేను ప్రాక్టీస్ చేసిన నాకు తెలుసు ఎందుకంటే అనుభవపూర్వకంగా ఆ వరాలు నేను ప్రాక్టీస్ చేసిన కాబట్టి నాకు తెలిసి నాకు ఇద్దరు నాకు తెలిసి ఈ రోజు కూడా కొన్ని వరాలు నాకు లేవలే ఒప్పుకోవాలి నా మంచి కోరికే దేవుడు నాకు నేను అనుకుంటాను ఎందుకంటే ఆయన కదా అన్ని ఎందుకు మంచి పెడతాడంటే నీ మధ్య కొరికే నీకు అన్ని వరలు ఇచ్చిన నువ్వు సేవ చేయకపోతే ఎందుకు పనికిరాకు వరలు పొందుకొని ఆఫీసు పోయి కూర్చుంటే ఏమైనా అర్థం వరలు పొందుకొని నువ్వు పొలం పని చేసుకుంటే కూర్చుంటే ఏమైనా అర్థం ఉందా వరాలు సంఘంలో పోవాలి కదా సంఘంలో మరి సేవ చేయాలి మనుషులకు ప్రార్థన చేయాలి కదా వరలు ఉంటే అందుకు అందరికీ సంఘంలో ఉన్నా పరిచర్ చేయలేదు ఏం చాలా మంది సేవకులు వాళ్ళకి అదొక ఉద్యోగం అంతే పొద్దున్న సాయంత్రంలో ఏదో ఉద్యోగం చేసినట్లు మంత్లీ మంత్లీ కానుకలు వస్తే అది జీతం లాగా తీసుకుంటారు అట్లాంటి వాడికి ఏమి ఉంటే వాళ్ళు ఏమి దొరుకుతుంది తర్వాత పార్ట్ టైం సేవకులు ఫుల్ టైం సేవకులనే పెట్టి అసలు క్రియేట్ చేస్తారు పార్ట్ టైం సేవకులు వాళ్ళు ఉద్యోగం చేసుకొని డబ్బులు సంపాదించుకొని వాళ్ళ డబ్బులతో సేవ చేస్తారు ఫుల్ టైం సేవకులు ఎప్పుడు ఇతరుల కానుకల మీద ఆధారపడేవాళ్ళు కదా ఇతరుల కానుకల మీద ఏర్పడతారు వాడికి ఏం భారం ఉంటుంది సేవ కానుకలు సేవ చేస్తాడు కానుకలు సేవ కానీ పార్టీ సేవకుడు ఎప్పుడు సేవ చేసుకుంటాడు వాడు కష్టపడి లోకంలో పోయి సంపాదించుకొచ్చి అది ప్రభు సన్నిధిలో సమయం కలుపుతాడు ప్రభుకి కానుకలు ఇవ్వడమే కాకుండా వాడు తన సొంత టైం కూడా సేవ ఖర్చు పెడుతున్నాడు కేసీ ఎగ్జాంపుల్ చేస్తున్నా దినకర ఆయన పార్ట్ టైం సేవకుడే బ్యాంక్ మేనేజర్ ఉండే కానీ ఆయన చర్చ్ పాస్టర్ ఆయన ప్రోత్సహించండి ఎందుకంటే ఆ చర్చి పాస్టర్కి లేదు ఆ వరాలు స్వసత వరాన్ని ఆయన చర్చి మెంబర్ ని ఆయన కూడా విరవీయలే నేను కేవలం మెంబర్నే పాస్టర్ని కాదు అని పబ్లిక్ మీటింగ్స్ పై సేవ చేసిండు వాళ్ళ పాస్టర్ చెప్పిన పనులన్నీ చేసిండు ఈరోజు మన అట్లా వ్యవస్థ లేదు కదా ఇక్కడికి వాక్యాన్ని బోధిస్తున్నా ప్రాధాన కోరుతున్నా మీరు కూడా ప్రార్థించండి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ లో నేను నెక్స్ట్ వాక్యం చెప్పినప్పుడు దీనికి సంబంధించిన విషయాలు చెప్పి ముగించేస్తాను త్వరలో వీటిని మనం ముగించుకుందాం గురుపవరాలని పరశుధర బుదేవా పొందాలను అయినా చూపిస్తారు కానీ ఎవరికి ఇవి నచ్చిస్తలేరు ఎవరు స్వీకరిస్తారు వీటి ఎవరు అటువంటి అసాధారణమైన సంపూర్ణమైన నడిపింపులు మీతో పాటు కలిసి నడచగలుగుతున్నాం చాలా పెద్దమైన జీవితం ఇంత దగ్గర ప్రార్థన చేసుకొని కూర్చొంది వండుకోవాలి అది కలిసి తవ్వ జీవితం మీరు ప్రపంచం అంతేట కానీ మేము అటువంటి వాళ్ళ కాము మేము అట్లా కానుకి వీళ్ళేది మీరే నడిపించండి మా చూడడం జరిగింది ప్రతి చోట మీకు స్పందించి వారి కృదయంలో తినిపోతున్నారు పరుచుకలు నెమరు వేసి ప్రభావ నేను ప్రేం విన్న ఈ వాక్యాన్ని నేను ఇప్పుడు ఏం చేయాలా నాకు జవాబుదాయి స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడా సర్వశక్తి సంపన్నుడానికి వందాలిసేవా ఈ ఘర్షణ కాలం అంతా ప్రభా మమ్మల్ అందరినీ సులుచితంగా కాపాడినైనా కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకుని ప్రభావ దివారా కాచి కాపాడిన గొప్ప దేవా నీకు ఎంతో వన్నాలిసా నీకు స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ నా తండ్రి ఇక మధ్యగానే సమయంలో అయినా మీ సందులో సమయం గడిపే భాగ్యాన్ని కృపను మాకు అనుగ్రహించినాయినా ఎవరికి లేని ధన్యత ప్రభావించిన అయినా మీ ఇక వాక్యాన్ని ధ్యానించట ఇచ్చిన ఈ కృపను బట్టి ఈ అవకాశాన్ని బట్టి నీకు ఎంతో వందాలిస్త నా ప్రభా కొించి ప్రభావ కృపా వరకు సంబంధించిన వాక్యాలు మీరు మాతో మాట్లాడుతూ ప్రభావ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు అయినా ఎలాంటి వరాలు ప్రభావం గ్రహించలాగా మీరు అనేక విషయాలు ప్రభావ మీరు మాకు చూపిస్తున్నారు మాతో మాట్లాడుతున్నారు వాటన్నిటిని బట్టి నీకు ఎంతో వర్ణాలి ఓ ప్రభా విశ్వాసమైన వరం ప్రభా నేన సాధారణమైన విశ్వాసమైన వరం ప్రభా విశ్వాసం వేరు విశ్వాసమైన వరం వేరే వాకింగ్ చెప్తుంది ప్రభా కాబట్టి నైనా విశ్వాసమైన వరం ప్రభా మేము మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టమైన గొప్పదేవ మాకున్న విశ్వాసం సరిపోదు ప్రభా మా పరిపూర్ణంగా మారాలా వరంలాగా మారాలా ప్రభా ఆ స్థితికి మమ్మల్ని ఎదిగింపజేయమని ప్రార్థిష్టమైన ఓ దేవాసయ్య నా తండ్రి పతి దశలోనైనా మీ మీద మేము సంపూర్ణంగా నా దేవాయిస్సు ప్రభా మోషలో ఉంది ఎలింది ఇలీషాలో ఉంది ఎంతో మంది గొప్ప గొప్ప ప్రభుత్వలో ఉంది దైవ జన్యంలో ఉంది ప్రభా ఈరోజు ప్రభా ఆయన అలాంటి వరం ప్రభా ఆయన వాళ్ళ మాట చెప్తే అది నెరవేరని ప్రభావ తన విశ్వాసమైన వరం కాని ప్రభా అలాంటి అలాంటి అలాంటి ధైర్యంగా ప్రభా మేము కూడా ప్రాభ చెప్పాలా ప్రభావ వరం కోసం మేము ప్రయాసపడాలా ప్రభా దేనిషయంలో మేము భయపడకున్న దేనిషయంలో చింతించుకున్న విశ్వాసం కట్టడానికి కొనసాగించిన మీ వైపు ముందుకు పోవాలా ప్రభా అయినా విశ్వసించే వాడు కలదవరు పడుడని వాక్యం చెప్తుంది ప్రభావ కాబట్టినైనా మేము విశ్వాసం పెడితే ఎలాంటి కలవన రావడానికి వీలేదు ప్రభావ ఆ కలవనని గర్దించమని ప్రాదిష్టమైన విశ్వాసం సంపూర్ణంగా మేము తయారు కావాలో ప్రభా పది వరంలాగా మారాలా ప్రభా నా తండ్రి మీరే మాకు అనుగ్రహించే గొప్ప దేవుడు ప్రభా అడుగు వాటికి అడుగు పదివాడు పొందుకున్నావు అడుగు వాడికి ఇస్తాన్నారు ప్రభా కాబట్టి ప్రభా మాకు ఏ వస్త్రం ఏ ఏ వరం కావాలో ప్రభా మీకు తెలిసినైనా కొన్ని వరాలు మీకు మాకు ఇచ్చినారు అదే వాటిని మేము బ్యాలెన్స్ చేసుకోవాలి దీని అతిశయించకుండా గర్వించుకున్న ప్రభావ ప్రభావ తను మిమ్మల్ని పోలి ప్రభా మీలాంటి మనసులు అంటే ప్రేమ కలిగి ప్రవాటు ముందుకోవాలి సహాయపడండి మీ కృప కృప మాకు అనుగరించండి అయినా మీకు నూతనమైన కృప నూతన అభిషేకం మాకు అనుగరించండి అన్ని వరాలు కొన్ని దశల వరము అని ఉంది ఒక దశలో కానీ ఏమున్నాయో ప్రభావిత మేము వాటి పట్ల మేము జాగ్రత్త కలిగి వాటిని సిరప్ చేయాలా వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రభా ప్రతి దశలో నిన్ను మైమ అయినా ఇసయ్య దేని విషయంలో కానీ మాకు ఏముంది ప్రభావం ఏ గొప్పతనం లేదు ప్రభావ మీకు రక్షణ కేవలం మీ కృప చేత మేము రక్షింపబడ్డ వాళ్ళం అందులో మా గొప్పతనం ఏమీ లేదు ప్రభావ మేము దేనికి పనికిరని వాళ్ళం దేనికి ప్రభా మంటి పురుగులం ప్రా ఓ ప్రభా పురుగులాంటి వాళ్ళం ప్రభానజీ ఓ ప్రభా లాంటి మమ్మల్ని ప్రభావ మీరు ఎంతగానో ప్రేమించినైనా మీరు మీ కొరకు మమ్మల్ని ఏర్పరచుకున్నారైనా ఓ ప్రభా మీకు పరుషుధార్ కుమ్మరించిన మీ కృప వరాలు మాకు అనుగ్రహించిన మీ మహిమర్దే మమ్మల్ని నిలబెట్టుకున్నాయినా గొప్ప దేవ ఎంతగా ప్రేమించినావు తండ్రి నీకు ఇంతకాలం వరకు ప్రభావి మిమ్మల్ని ట్రైన్ చేసిన ఓ ప్రభావ నా ఎంతగా ప్రభావ మీరు ప్రోత్సహించినారు ఎంతగానో ప్రభావ ఆదరించి బలపచ్చి ప్రతి దాంట్లో నుంచి మాకు విజయం ఇచ్చి ప్రభావ ఇంతకాలను నడిపించాను అయినా మేము ఎక్కడికి కూడా ప్రభావం పోగలం మీరే నిత్య గొప్ప దేవుడు ప్రభా అయినా నేను ఆమానిస్తూ తీసి నేను గణపరుస్తూ మీ నీతి శక్తిని అనేక ప్రకటించాలా ప్రభా నేను ఏ దశలో ఉన్నా గానీ ప్రభావ మీ వాక్యం ప్రకటించాలా విశ్వాసం ఇంకా బలపడాలి ముందుకు పోవాలా అనేకులు మేము బలపరచాలా ప్రభా అనేక సంఘాలు వెళ్ళే ప్రాభ ఇంకా సత్యాన్ని ప్రభు మేం ప్రకటించాలా బాహాటంగా ప్రేమతో మనుషులు హెచ్చరించాలని జంతగా నడిపించాలా ప్రాభ వాళ్ళు ఆలోచింపజేయాల ప్రాభా మీ వాక్యం బయలుపరచబడతా మనుషుల హృదయాలు కదిరింపబడాల ప్రాభ ఆయన ప్రతి ఒక్కరు మీకు వాళ్ళ జీవితాన్ని మీరు సమర్పించుకోవాలని ఆ రీతి నడిపించి బలపరచమని ప్రార్థిస్తాం ఎన్నో విషయాలు మనం బయలుపరచిన కానీ ప్రభావ అయినా ఏం సరే వాటి అన్నింటి మేము నెమరీసుకుని అయినా వాటిని తిరిగి తినాల ప్రభావం నేర్చుకోవాల ప్రభావ ఇంకా అనేక విషయాలు ప్రభావ ఆ రీతి మమ్మల్ని నడిపించమని ప్రష్టం కాలం ముగించిపోతుంది కాలం దాటిపోతుంది ప్రభావ తండ్రి మాకు పని అది ఎట్లనే ఉంది ప్రభావ అది సంపూర్ణంగా మేము నెరవేర్తించుకోవాల ప్రభావ ఈ లోకం ముగించకుండా మేము మా కాలం ముగించకముందు సంపూర్ణంగా ఆ పని నిర్వర్తించుకోవాలా మీరు అన్నారు ప్రభావ తండ్రి నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చిన నెరవేర్చి భూమి మీద నిన్ను మయమపరిచిన నాకు ఆ రీతిగా మేము కూడా ప్రభావ మిమ్మల్ని పోలి మాకిచ్చిన తలంపులు మాకు ఇచ్చిన పరిచయన ప్రభావ ఈ లోకంలో ఉన్నప్పుడు మేము మహమపరచాలా అన్ని విషయంలో మేము అభివృద్ధి పొందలాగిన ఘనపచ్చలా అనే సాయపడండి ఆ రీతి మిమ్మల్ని అందరూ నడిపించి బలపచమని ప్రారంమైన ఈ ఆరదలో పాల్గొనే బ్రదర్స్ కుటుంబాలి దీవించి ఆశ్రదించండి అభిషేకించి మీకొరకు గొప్ప శాసన పెట్టుకున మీరు అక్కడ తొలిగొంది ప్రభు మీరు నీకు మీ సిద్ధపరచాలా ప్రభావ ఎంతో ప్రాంతాలు భయంకర పరిస్థితులు ఉన్నాయి ప్రభ ఎంతో మంది నశించిపోతున్నారనైనా అయినా ఎస్ఐ ఎంత భయంకర కాలంలో ఉంటున్నాం అయినా మీరు అనేక శువ ప్రకటించాలా అతని ఎంతో మంది రక్షణ నడిపించాలా ప్రభావ నేను తీర్మానించుకుని ముందుకు పోవాలనే సహాయపడను అయినా దేని విషయాన్ని అనుమానించుకున్న భయపడుకునే విశ్వాసం ముందుకు పోయపడమని ప్రధిష్టమైనా గొప్ప దేవాలంటే కృపా భగ్యం మాకు అందరికి అనుగ్రహించండి వాకింగ్ మిషన్ సందర్శీకరణ ముట్టని తాకని బలపరచండి అందుకు మంచి ఆర్లేండి ఎన్నో విషయాలు ప్రభావ మీరు బయలుపేస్తున్నారైనా అనేక పరిగణించి మమ్మల్ని ఎంతగానో ప్రాథమిక జీతంలో మమ్మల్ని ఎంతగానో బలపరిస్తున్నారనైనా ఎస్ఐ మతపలు జీతంలో మమ్మల్ని ప్రభావ నా తన ఈ లోకా మమ్మల్ని ప్రభావ మీ బిడలగా చేర్చుకున్నారు మీక్యమైన కట్టుకున్నలాగా మీ కృపించిన వర్ణాలు ఇస్తాయా సత్యాన్ని బయలుపరిచిన మమ్మల్ని స్వతంత్రంగా చేసినాయన దాస్ నుండి ఓ ప్రభామం దత్తపుత్రులుగా స్వీకరించి సొంత కుమారులుగా మమ్మల్ని తయారు చేస్తున్నాను దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు ఈ వాక్యం మీరు మాతో మాట్లాడేందుకు నీకు ఎంతో బాగుంది ఈ వాక్యం ప్రకారం మేము ఏం చేయాలా ఏదైతే మేము ముందుకోవాలా ప్రభావ మీరే మాకు బయలుపరచు నడిపించేస్త కాలంలో ఉంటుంది అనేక విశ్వాసము తొలిగిపోతుంది పడిపోతుంది అంటే అనేక ప్రేమ చలారిపోతుంటే మీరు తిరిగి విశ్వాసం ఉంటదంటే ఆయన ఈ వాక్యం చెప్తుంటే మాకు అర్థమవుతుంది ప్రభావ విశ్వాసం అనే ఉన్నవాడు చివరి వరకు లేకుంటే సాధారణమైన విశ్వాసంలో మామూలుగా వాళ్ళు విశ్వాసంలో కోల్పోతారు చలారిపోతారు ప్రభావ అని వాకింగ్ కాబట్టి నైనా విశ్వాస వరం మాకు అవసరమైన మీరు మాకు అనుగ్రహించండి చివరి వరకు ప్రాణాలకు మేము ఉండాలా మీ లోపల తిరిగి వచ్చేంత వరకు లేక మా కాలం వరకు ప్రతి విషయంలో నమ్మకంగా ప్రభావ యదార్థంగా మేము మరి విశేషంగా మీరు మాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చుకొని ఒక అనొక దినం మీ మహిమలను మేము ప్రవేశించాలా అనేకులు పంటను తీసుకొని మీ సన్నిధి లోపలికి మేము రావాలా ప్రభావ అలాంటి సేవలు మమ్మల్ని నడిపించాలంటే విశ్వాసమైన జీవితం సేవలు మమ్మల్నిపించి ప్రతి చోట మీ కొన్ని ఆశ్రమ పెట్టుకునే అన్న కుటుంబాలు మీరు ఆశీర్వించి బలపరచండి మంచి ఆరోగ్యం ది పిల్లల చుట్టూ మీకు కంచి నుంచి మీరు కాపాడమని ప్రాదిష్టమైనా మీ కృపడ అనుగ్రహించండి నా తండ్రి ఈ సయానికి అన్న కూడా మంచి ఆరోగ్యం దండి బలపరచమని ప్రాధిష్టమైన ంచి కాపాడు వృద్ధి చేసుకోవాలా బలపడాలి వాక్యం ప్రకటించాలామని అందరినీ నడిపించి మీరు ఆకు సిద్ధపరచుకోమని క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి కృతజ్ఞతాస్తుతుల స్తోత్ర హల్లెలూయా దేవా పరిశుద్ధ రభు సర్వశక్తిమంతల సర్వాధికారునికే వందనప్రభ వెలాడు దేవుడల తో కూడిన మా హంద్రవును కొpadStartమా నీకే స్తోత్రం నీకే వందనలు తండ్రి దేవా యేసు ప్రభువమ్మం నుంచి ఇక నిలమేతను ప్రభువా నీకే నిలకిని వందనప్రభ దేవా యేసు ప్రభువమ్మం నిల రక్షించునందుకు నీకే వందనప్రభ థాంక్యూ జీసస్ థాంక్ట్ లార్డ్ హల్లెలూయా ఏకకచనికే స్తోత్రం ఆయన బలబస్తు ప్రభువ ముందుకి నడిపిస్తాడు దన్ బట్టిని క్లేకని వందనప్రభ దేవాయప్రభ విన్న వాక్యం ప్రభా మారుద ఆటబడాల ప్రభా అది మేము ఫలించుకునేలాగా ప్రభా ఉంచి ఇంచులకు సహాయపడమని ప్రార్థిస్తాం తల్లి దేవాయప్రభ విశ్వసమైన వరంలో ప్రభా ఇంకా మాలో ప్రభ అంచుకుని ఎదిగేలాగా సహాయపడమని ప్రార్థిస్తాం తల్లి ఆ యొక్క గిఫ్ట్స్ దాడి చేయమని ప్రభా ఏసా నీకే స్తోత్రం నీకే ఉన్నాల్ తల్లి దేవాయజ్జు ప్రభా ఎక్కడికి వెళ్ళినా కానీ చేయాలి ప్రభా దివాసీ ప్రభా మరి ప్రేమ ఆ యొక్క విశ్వాసంలో ప్రభా ఎల్లప్పుడూ మాకు స్థిరమైన మనుషులు దయచేయని ప్రార్థిస్తుంది దివాసీ అనేక స్తోత్ర నీకుండి దివా ప్రభావ మరి విన్న వాక్యం ప్రతి దాంట్లో ఉంటే ప్రభావ ఎవ్రీడే ప్రభావ మీరు కొద్దిగా మాకు నేర్పిస్తున్నారు ప్రభా అవి మేము నేర్చుకోవాలి ప్రభా దేవా ప్రభావం ప్రతిదీ మేము ప్రభా మీ యొక్క కృప మాకు మీద కుమరించమని ప్రార్థిస్తాం తండ్రి అదే రీతిగా ప్రభా మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తుంది అనేక స్ఫూర్తి నీకుండి దేవాయత్స ప్రభా ధంగా మేము ప్రభా అనేకుల కోసం మేము భార్యంగా ప్రార్థన చేయాలి ప్రభా దేవని యొక్క రాక ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభా వాళ్ళకి అందరికీ సత్యాన్ని మేము ప్రకటన ప్రభా మేము ధైర్యంగా ఉండాలి ప్రభా దేవా ప్రభా మాలో ఉన్న పిరికితనం ఉంటే తీసుకెళ్ళమని ప్రార్థిస్తుంది దేవాయత్స ప్రభా మేము ధైర్యంగా యొక్క స్వాత మేము ప్రకటన చేయాలి ఎవరికి మేము భయపడద్దు ప్రభా కేవలం ప్రభా నీకు మొత్తమే ప్రభా మేము భయపడే లోబడి జీవించాల ప్రభా ఏసా మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి ఏసీ నీకే స్తోత్రం నీకుండి మరి పరలోకి జ్ఞానం కూడా మాకు దైత్యం ప్రభా మరి ఎలాంటి వారికి ప్రభావ మేము ఎలా ప్రకటన చేయాలి ప్రభా ఆ యొక్క సమయంలో మరి మీరే మాకు వాగ్దాళాలు చూపించమని ప్రార్థిస్తాం తండ్రి దేవా ప్రభావం ప్రతి ఒక్క హృదయాల్లో ఉన్నది మేము తెలుసుకోవాలంటే ప్రభా ఆ యొక్క గిఫ్ట్ ప్రభా ప్రతి వారిని అలాంటి వరాలు కూడా ప్రభా మాకు దాయిచ్చని ప్రార్థించుకోవాలి దేవ ప్రభా మరి చివరి విశ్వాసం లో ప్రభావిరు కూడా కోల్పోవద్దంటే ప్రభా మరి మీరు మాకు విశ్వాసం ఒక వరం ఇచ్చారు కాబట్టి ప్రభా అది మా నెరవేర్చమని ప్రార్థిస్తాం ప్రభా కంప్లీట్నెస్ అనేది మామాల ప్రభా ఏ ప్రభా దేనికి కూడా మేము భయపడదు దేనికి కూడా మేము ఇది కావద్దు ప్రభా ఏసీ లోకరీతం జీవించడానికి మేము ఇష్టపడడానికి వీలేదు ప్రభా కేవలం ప్రభా ఆత్మీయంగా మేము ఆత్మీయంగా మేము నడుచుకోవాలి ప్రభా క్రిల్ గుణుకోవాలండి కాబట్టి ప్రభా సముతూ ప్రభా భిన్న వాక్యాలు కూడా ప్రభా ఎవరికోండి కాబట్టి ప్రభా ఎలాంటి పాపంలో మేము పడకుండా ప్రభా జాగ్రత్తగా పడాలి ప్రభా మరి మీరు మాకు సాయపడమని ప్రార్థిస్తాం తర్వాత అంచుపించే తోడ నడిపిస్తారని మేము విశ్వసిస్తూ నమ్ముతున్నాం ప్రభా దేవాధాన ప్రభావితం తోడించి నడిపించి ప్రభా మరి ప్రతి కుటుంబాన్ని కూడా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశ్రమించు మరి బ్రదర్స్ అందరి కూడా చేసి వచ్చినందుకు నీకు బ్రబా వారిని కూడా దీవించండి ప్రభావించింది ప్రభా మరి దాంట్లో కూడా ప్రభావం మీరు తోడయ్యండి నడిపించుకున్నందుకు నీకు బ్రబా దేవా మీ యొక్క రాత్రిక్రబా సిద్ధపడి ఉండేలాగా ప్రభావ మరి మీరు మాకు సాయపడమని యచు నామంలో తండ్రి దేవ గొప్ప రాజా గొప్ప తండ్రి ఇంత మంచి సమయం మాకు నీకు వందనాలు రాజా పొద్దున్న నుంచి ప్రభుడ కాపాడుతూ వచ్చినందుకు నీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు తండ్రి ప్రభావ మరి భయంకరమైన రోజుల నుంచి మళ్ళీ కాపాడుతూ వస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా వర్షాల నుంచి నాయన ప్రభా ఎంతో కాపాడినందుకు నీకు వందనాలు కృతజ్ఞతలు సూత్రలు స్తోంది తండ్రి ప్రభా విన్న వాక్యం బట్టి నీకు వందనాలు తండ్రి నాయన ఎస్ఏ అవును తండ్రి నాయనసారాల కోసం నాయనసెంత వందనాలు ప్రభా మేము అన్ని పొందుకోలేము తండ్రి ప్రభా ఎవరి స్పెషల్ ఎవరికి ఏ స్పెషాలిటీ ఉందో మాకు తెలియదు ప్రభా మేము మాకు తెలియపరచం అని నాకు ఏ స్పెషాలిటీ ఉందో నాకు తెలియపరచం అని కోరుకుంటున్నాం తండ్రి ప్రభావికి ఎంత వందనాలు తండ్రి ప్రభా అన్ని ఒక టీమ్ లాగా ఒక్కొక్కరికి ఒక స్పెషల్ ఉంటే ఒక్కొక్కరు ఒక పని చేసుకుంటూ వెళ్ళాలి తండ్రి ప్రభా ఒకరి సువార్త ప్రకటించాలి ఒకరు పాటలు పాడుతుండాలి ఒకరు వాక్యాన్ని సిద్ధపరుచుండాలి అలాగే ఇచ్చిన టాలెంట్స్ బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా ఎస్ అయ్యా అదే విధంగా ప్రభా నీ పేరు తెలియని ఎంతో మంది ప్రజలున్నారు తండ్రి ప్రభా మారుమారు గ్రామంలో వాళ్ళ కోసం ప్రార్థన చేసినాం తండ్రి ప్రభా ఇప్పటి వరకు నేనేసి సువార్త అందబడిందో ప్రభా మారుమారు గ్రామాల్లో వాళ్ళు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి తండ్రి ప్రభా వాళ్ళు గుంపులు ఏర్పడి నామము పెద్దగా చేయాలి తండ్రి నేనేస్తే ప్రభావ సహాయం దయచేమో కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అలాంటి విశ్వాసం దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ అయ్యా అదే మా బ్రదర్స్ సిస్టర్స్ కు కేప్లో ఉన్న గృహ బ్రదర్స్ సిస్టర్ కోసం ప్రార్థన చేస్తాం తండ్రి ప్రభ దీవించి ఆశీర్వదించండి గొప్ప గొప్ప సాక్ష్యాల కొరకు నీకు వందనాలు తండ్రి ప్రభ అద్భుతమైన దేవ నయనే ఆశ్చర్యకరుడ నీకు వందనాలు తండ్రి ప్రభ నేశ్వర ప్రభ మరి నీ బిడ్డకు ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటున్నందుకు నీకు వందనాల తండ్రి ప్రభా ఎందుకంటే నీ పనిలో ఉంటుండగా నేనేశా ప్రభా వీళ్ళు సాయం చేసినందుకు నీకు ఎంతో వందనాలు తండ్రి ప్రభా భయంకరమైన స్థితుల నుంచి భయం భయంకరమైన యాక్సిడెంట్స్ నుంచి ప్రభా భయంకరమైన గాలి నుంచి ఎండ నుంచి వాన నుంచి కాపాడుతూ వస్తున్నందుకు వందనాలు తండీ ప్రభా ఎస్ ప్రతి ఒక్కరి కోసం ప్రాధం చేస్తున్నది తండ్రి ప్రభా మరి ప్రభా అనగా చెప్పిన వాక్యం బట్టి దీవించి ఆస్వాదించండి అన్న చెప్పి అన్న కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి ప్రభా మరి ఇంకెక్కువగా జ్ఞానం దయచేసే ప్రభా తెలియని నేనేస్తే మాకు తెలియపరుస్తున్నందుకు నీకు ఎంతో వందనాలు తండ్రి ప్రభ ఇప్పటి వరకు మేము ఇలాంటి వాక్యాలు ఇక్కడ వినలేం తండ్రి జ్ఞానేస ప్రభ సండే వచ్చిందంటే కాలిపోవడం వచ్చడం దాన్ని ధ్యానించకుండా పోయేటోళ్ళం తండ్రి ప్రభ ప్రార్థనలు కూడా చేసుకోకపోయే వాళ్ళం తండ్రి నాయనేస ప్రభ అలాంటిది నైనేసే ప్రభ మరి చివరి దినాల్లో నేనేసే ప్రభ మాకు సత్యాన్ని నేర్పించినందుకు నీకు వందనాలు సత్యమైన వాక్యాలు వింటున్నందుకు నీకు వందనాలు తండ్రి జ్ఞానేస ప్రభ అనేకులు మేమే కాకుండా ప్రభ మేమే ఫలించకుండా ప్రభ ఇతరులు ఫలించే శక్తిని మాకు ఇచ్చిన కొంద్రభ వాళ్ళు ఫలించాలా వాళ్ళు వీళ్ళు ఇతరులు ఫలింప చేయాలా తండ్రి ప్రభా అలాంటి వరాలు దయచేమని కోరుకుంటాం తండి ప్రభా ఎందుకంటే న్యాయ వేస్తే దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి తండ్రి ప్రభా రాబేలో భయంకరమైన రోగాలు నేను ప్రభావ అస్వస్థ గురుదైతున్న ప్రభా మరి నేను అలాంటి మనుషులకు నేను ప్రభా నీ వాక్యం చెప్పి అలా స్వస్థత తీసుకొచ్చిన శక్తిని దయచేయమని కోరుతున్నాం తను ప్రభా వరకు జ్ఞానం దయచేను ప్రభా విభచించే జ్ఞానం దయచేయం ప్రభా ఏసలాంటి వరాలు మాకు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏసయ్య మరి ఒక ప్రార్థన మీకు చేయక అప్పగిస్తూ ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి గౌతం ప్రభా పరశుద్ధ ఏసయ కృపామయ్య దైగల తండ్రి రాచల రాజా ప్రభుల ప్రభా దేవాది దేవా ఇసు ప్రభా మీకు వందనాలు అయినా హరిలుయ్య భూమిని సృహించిన గొప్ప దేవుడవ తండ్రి మీ బంగారు పాదలకు లెక్కలేని వందనాలు ఇసు ప్రభా అబ్రహాం ఇసాఖ యాకుబ్ గొప్ప దేవ మా పితరుల దేవ మాదేవా వందనాలు తండ్రి ఏసయ్య గొప్ప రాజా గొప్ప రక్షక సర్వోన్నత దేవ మృత్యుంజయుడ మహాగనుడవ ప్రభయ మీకు వందనాలు ప్రభ రాజులకు రాజు ప్రభా ప్రభులకు ప్రభుడు ప్రభ దేవా మీకు వందనాలు తండ్రి ప్రభా మహిమ రాజా మీకే వందనాలు ప్రభా యుగ యుగములకు మీ నామంకే మహిమ కలుగుని గాక మెన్హిలు జీవాధిపతి జీవం గల దేవ చేత మీరు మాతో విధానం బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా వాక్యాన్ని మహదలలో నీరు కట్టి ఫలింపు దేయండి ప్రభా విశ్వాసం అనే వరాన్ని ప్రభా తుది శ్వాస వరకు ప్రభా వరకు మాలో నిలుపుకోవాల రాజా హలిలుయ మహిమోనత దేవ కృపామయడా ఆది సంబూధుడా మీకు వందనాలు ప్రభా అల్ఫయయో మేఘయు మీరే ప్రభా మీకు వందనాలు తండ్రి ఓ ప్రభా మీకే స్థుతులు స్తోత్రాలు ప్రభా హలుయ మహిమ గల రాజా దేవమ్మాలో ప్రభా యొక్క విశ్వాసమనే ప్రభా మేము కొనసాగించుకున్న ఈ ప్రభావి యొక్క ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభా మీ కొరకై ప్రభావి తీర్మానం చేసుకుని ఈ జీవితాలు ఇసు ప్రభా వెనుకడుకు పోయకుండా రాజా విశ్వాసంతో ముందుకు నడిపింపబడల రాజా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా శోధనల శ్రమలు వచ్చినా గాని ప్రభా అూయా ప్రభావి యొక్క నామం ఎత్తుకొని వాటన్నిటిపైన విజయాన్ని పొందుతుందేవా ముందుకు నడిపింపబడాలా ప్రభా మీరు అలాంటి పశుదాత్మ శక్తి బలం మాకు దయచేయండి ప్రభా పశుదాత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభా దయగల తండ్రి ప్రభా మేము నడిపింపబడుతున్న వెలుగులో అనేకులని ప్రభా సర్వస్త్వంలోకి నడిపించే పర్లోక జ్ఞానం మాకు దయచేయండి ప్రభా దేవ మీకు వందనాలైన నిర్లక్ష్యమైన జీవితం నుంచి మాకు విడుదలయండి ప్రభా దేవ చురుకైన ఆత్మ చేత ప్రభా ఈ లోకంలో రోషం కలిగి ప్రభా మేం పనిచేయాలా దేవా హె మీరు అక్కడ వచ్చేంత వరకు ప్రభా పొలంలో పని బిజీగా చేయాల రాజా అలాంటి ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభా భయపడడానికి వీల్లేదు ప్రభా చెడియడానికి వీల్లేదు ప్రభా మా పట్ల మీరు జరిగిస్తున్న అద్భుత కార్యాలను బట్టి మీకు వందనాలు తండ్రి ఓ ప్రభా మా పైన మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు ప్రభా హ కాపాడుతున్న విధానం బట్టి ప్రభా మీకు వందనాలు అయినా ఏసు రాజా రక్షక మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు ప్రభా వేసేయా అలీలుయ్య మీరు కాపాడుతున్న విధానం బట్టి వందనాలు ప్రభా వేసయ్య ఇంకా ప్రభా అనేక ఆత్మలన్నీ ప్రభావం యొక్క దేవ సర్వస్వత్వంలోకి నడిపించే ప్రభా పర్లోకి జ్ఞానం మాకు దయచేయండి ప్రభ అనేకులను మీ యొక్క వెలుగులోకి నడిపించాలా ప్రభ అనే మేము నడుస్తున్న వెలుగులో వాళ్ళు కూడా నడిపింపబడేలా ఉన్న మీరు సహాయం దయచేయండి ప్రభా కృపామయుడ ఆది సంబుధుర మీకే వందనాలు తండ్రి మీకే వందనాలు ప్రభ గొప్ప అభిషేకంతో ప్రభ ఈ లోకంలో మేము విజృంభించి సేవ చేయాలా ప్రభ ఎటువంటి ప్రభ రోగాలను చూసి జడడానికి వీలలేదు ప్రభ దేవ భయపడడానికి వీల్లేదు ప్రభ కృంగిపోవడానికి వీలేదు ప్రభ కృషించిపోవడానికి వీల్లేదు ప్రభా మీ యొక్క ఆత్మ చేత ప్రభావ శక్తిని బలాం చేత ప్రభావ మేము ముందుకు నడిపింపబడాలా ఇలాంటి అభిషేకం మాకు దయచేయండి ప్రభ ఆత్మ వరాల ఫలాలు మాకు దయచేయండి ప్రభా వివేకంతో ప్రభా ఈ లోకంలో ప్రభ జయించే ప్రభా మీ యొక్క కృప భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా సర్వోన్నత దేవ సత్య ఆత్మస్వరూపి ఎంతో మందికి తరుణం భాగ్యం ధన్యత ప్రభా మీరు మాకిచ్చిన దీని ప్రభా తుది శ్వాస వరకు ప్రభావం పట్టుకుని ఉండాలా జాగ్రత్తగా నడవాలా ప్రభా దేవా అభిషేకించి నడిపించండి తండ్రి మీకే వందనాలు ప్రభా మీకే వందనాలు ప్రభా మొదట మీ నీతిని మీ రాజ్యాన్ని మేం వెతకాలా ప్రభా ఏమి తిందుమా అని ఏం ధరించుకుందమా అని ప్రభా ఈ లోకం జీవిస్తున్నట్టుగా మేము జీవించడానికి వీలేదు ప్రభావ చురుకైన ఆత్మ చేత రాజా రోజం పుట్టించే ఆత్మ ప్రభా ఈ లోకంలో విజృంభించి ప్రభా మీరు కాశీ రక్తం మేము ముందుకు నడిపింపబడాలా మీరే గొప్ప ఆత్మకార్యం జరిగించండి లేని వారికి దర్శనరీతిగా ప్రభా యొక్క దర్శనం పుట్టించి ప్రభా అవారిని నడిపించండి ప్రభా మీ నామమ్మ హిమాదమై ఏ సరే ఆ మీన్ మన ప్రభుణ ఏసే క్రీస్తుక కృప సమాధానం నడిపేంటూ మనందరికీ సదకాలం తొడైనందుక ఆ మీన్